ముఖ్యార్థమన్నా వాచ్యార్థమన్నా అభిధేయార్థమన్నా ఇవన్నీ పర్యాశబ్దాలు తత్సమస్య మహావాక్య విచారణ కాలంలో ఇవన్నీ మనకు పరిచయం అవుతాయి వాచ్యార్థం అంటే శబ్దము యొక్క ఉచ్చారణ చేయబడిన పిదప వెంటనే సాక్షాత్గా మన స్మృతిపథంలోకి వచ్చేటువంటి వస్తువు ఏదైతే ఉంటుందో అది వాచ్యార్థం అనపడుతుంది ఎందుకనంటే ఆ శబ్దానికి ఆ అర్థానికి ఒక సంబంధం ఉంటుంది ఉదాహరణకు పుస్తకం అనే శబ్దప్రయోగం చేశామనుకోండి పుస్తకం అనే శబ్దప్రయోగం చేయగానే వెంటనే మనకు ఎవరు జ్ఞాపకం వస్తారు చెప్పండి ఓ ఘటమో ఓ వస్త్రమో జ్ఞాపకం రావు కదా ఓ గ్రంథ విశేషం ఒక పుస్తకము మనకు జ్ఞాపకం వస్తుంది అంటే ఆ పుస్తకం అనే ఉచ్చారణ చేయగానే మనకు आ ग्रंथम ज्ञापक आ ग्रंथा की पुस्तक शब्दा की संबंधी आ संबंधा के वृत्ति अटार संबंधा के वृत्ति अटर यह वृत्ति शक्ति वृत्ति लक्षण वृत्ति अंबू प्रकार शक्ति वृत्ति अंत शब्द का आर्थिक साति जो साक्षात संबंध है सो शक्ति वृत्ति के శబ్దం నకు మరి అర్థం నకు సాక్షాత్ సంబంధం ఏదైతే ఉందో ఇది శక్తి వృత్తి అంటారు శబ్దక అర్థికే సాత్తి జో పరంపరా సంబంధ సో లక్షణ వృత్తికి అయ్యే ఏదైతే పరంపరా సంబంధం ఉన్నదో అది లక్షణ వృత్తి ఇప్పుడు మనం తెలుసుకున్నట్టు పుస్తకం అనే శబ్దానికి మరి పుస్తకానికి సాక్షాత్ సంబంధం ఉంది కాబట్టి ఝటితి అంటే వెంటనే శబ్దోచ్చారణ కలిగిన వెంటనే శబ్దోచ్చారణ అయిన వెంటనే మనకు స్మృతి పథంలో ఆ పుస్తకం జ్ఞాపకం వస్తుంది అంటే ఆ పుస్తకానికి ఆ శబ్దానికి సాక్షాత్ సంబంధం ఉంది కానీ కొన్ని చోట్ల శబ్దానికి అర్థానికి పరంపరా సంబంధం ఉంటుంది దానికి లక్షణ అంటారు శక్తి వృత్తి లక్షణావృత్తి తెలుసుకున్నాం కదా శబ్దుకే అర్థికే సాతి జో పరంపరా సంబంధే సో లక్షణావృత్తి హే ఏ విధంగా ద్విరేఫో రౌతి అన్నాం అనుకోండి ద్వి రేఫో రౌతి రౌతి అంటే రవ శబ్దం రవ అంటే శబ్దం రౌతి అంటే శబ్దం చేయుచున్నది ఏం చేయుచున్నది ద్వి రేఫ్ రెండు రేఫములు రేఫం అంటే రకారాలు కదా అన్న సాచా అంటారు కదం గారు ఆ రకారం ఉంటుంది ఆ రకారానికి రేఫ్ అంటారు అటువంటి రేఫ్లు రెండు రేఫ్లు ఉన్నాయి ఆ రెండు రేఫ్లు అరచుతున్నవి ఇప్పుడు ద్వి రేఫ్ అనే శబ్దానికి వాచ్యార్థం ఏదైతే ఉందో రెండు రేఫులు కానీ రెండు రేఫ్లు అరుస్తాయా ఎక్కడైనా అవి శబ్దం చేస్తాయా రెండు రకారాలు అవి అక్షర విశేషం ఉన్నాయి అవి అక్షరాలు రెండు రేఫ్లు అరుస్తాయా ఎక్కడైనా శబ్దం చేస్తాయా వాచ్యార్థం అయితే రెండు రేఫులు ద్వి అంటే రెండు రేఫులు అని అర్థం రెండు రకారాలు అని అర్థం కానీ అవి అరిచేది సంభవించదు అందుకని ఇప్పుడు ఏం చేయాలి ఆ రెండు రేఫులు కలిగినటువంటి పదము దాన్ని సంగ్రహ చేసుకోవాలి మనం ద్వి రేఫ అనే శబ్దానికి రెండు రకారాలు కలిగినటువంటి పదమును అర్థం చేయాలి అయితే రెండు రకాలాలు కలిగినటువంటి పదాలు అనేకమున్నాయి రాత్రి అన్నాం అనుకోండి రాత్రి అన్నప్పుడు రా ఉన్నది రకారంలో మరి త్రీ లోపల తకారానికి ఒక రకారం అక్కడ కూడా రెండు రకాలు ఉన్నాయి అలా రెండు రకాలు ఉన్నప్పుడు ఆ రాత్రి అనే పదమును తీసుకొని ఆ రాత్రి అనే పదం అరుస్తుంది అని అర్థం చేస్తావా రాత్రి అరుస్తుంది ఎక్కడైనా అరువదు లేక ద్విరేఫ అంటే భ్రమరము అని ఒకవేళ భ్రమర్ భ్రమరము అంటే తెలుగులో వచ్చింది మూకారము మూ అనే అక్షరం భ్రమర్ అని తీసుకోండి ఈ భ్రమర్ లోపల కూడా రెండు రకారాలు ఉన్నాయి బకారానికి ఒక రకారం ఉన్నది మళ్ళీ ముందు ఒక రకారం ఉంది భ్రమర్ ఈ భ్రమర పదము ఇప్పుడు పాశ్చార్థం ఏది రెండు రేఫ్లు ఆ రెండు రేఫ్లకు సంబంధించి పదం ఒకటి ఉంది ఆ పదమును తీసుకుంటే కూడా అది అరచేది సంభవించదు శబ్దం అరుస్తుందా బ్రహ్మరము అనే శబ్దం అరుస్తుందా చెప్పండి శబ్దం అరదు అరవదు మరి ఏం చేయాలి ఈ అరచుట అనేటువంటి ఏదైతే రౌతి అనే శబ్దం ఉంది కదా మరి అది సార్థకం కావాలంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి రెండు రేఫులు ద్విరేఫం అంటే రెండు రేఫ్లు ఆ రెండు రే రకారాలు ఆ రెండు రకారాల చేత కూడినటువంటి ఒక భ్రమర పదము ఆ పదము కూడా అరిచేది సంభవించదు కాబట్టి ఆ పదము చేత తెలియబడేటువంటి ఒక కీటకం భ్రమరం అంటే ఒక కీటకం కదా తుమ్మెద కదా భ్రమరం అంటే ఆ తుమ్మిద అరుస్తుంది భూ అని సంపుడు సంపుడు చేస్తుంది కదా పూల మీద వాళ్ళుకుంటూ ఆ భ్రమరము అని ఈ విధంగా వాస్తవంగా శక్తి అర్థమేది శక్తి వృత్తి ఏది అంటే రెండు రకారాలు దాన్ని వదిలేసాం మళ్ళీ బ్రహ్మర పదం తీసుకున్నాం అది సంభవించలేదు దాన్ని వదిలేసాం దానికి సంబంధించినటువంటి దాని చేత తెలియబడేటువంటి ఒక కీటక విశేషం బ్రహ్మరమును తెలుసుకుంటున్నాం తుమ్మిద అది అరుస్తుంది చూసారా లక్షణా అంటే ఎట్లా ఉంటుంది శత్య పరంపరా సంబంధం శక్యము చేత మళ్ళీ దాని చేత దాని చేత ఈ విధంగా పరంపరా సంబంధం ఉంటుంది ఇప్పుడు మనం మూడు స్టెప్పులు వేసాం కానీ ఒక్కొక్క రెండు స్టెప్పులకే ఆగిపోతుంది